శ్రీకు నమకృష్ణిపాలయం నమా భగభాశీకరు నేహ నైకా సిద్ధ తదేక వశిష్ట శివఃహం అగచ్చలి నా భూమి నాయు నా ఖల్ నా ఎం సమూహిక సిద్ధ అవశిష్ట అవశిష్ట వశిష్ఠుడు కాదు ఇక్కడ వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఏమో ఉండదు కేవల శివ కేవల అహం ఈ ఇక నా గురించి పాఠం అంతా నేను నా గురించి పాఠం దేవుడి గురించి పాఠం కాదు నేను ఏదైనా పురాణ శ్రవణానికి వెళ్ళాడు అనుకోండి పాఠం నేను గురించి ఉంటుంది దేవుడి గురించి ఉంటుంది ఉండదు అంటే కథ ఉంటుంది ఏదో ప్రవచనం ఉండేటి నడుస్తూ ఉంటుంది దాంట్లో దేవుడు ఇలాగా దేవుడు అల్లాగా దేవుడు ఇది చేశాడు దేవుడికి పని ఏంటంటే ఎప్పుడు రాక్షసుని పంపుతూ ఉండడమే దేవుడి పని అలా ఉంటుంది దాని లక్షణం అది సో కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఆత్మస్వరూపాన్ని గురించిన విచారమే ఉంటుంది ఇక్కడ అధ్యాత్మ విద్య అహం గురించి అందాము అహం నేను భూమి నా భూమి కాదు నేను భూమి కాదు భూమి అంటే ఏమిటర్ పృథివీ అంటే మన దేహంలో ఉండే ఘన అదే పృథివీ దాన్ని భూమి అంట మట్టి అండి దేహము మట్టి నుండి పుడుతుంది మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది కాబట్టి మట్టి కాబట్టి నేను మట్టిని కాను భూమి అంటే నేను భూమి కాను అంటే లోలా కాబట్టి అలా అన్నాం నేను మట్టి కాను మట్టి కా మట్టి అంటే ఇది ఇదే మట్టి ఈ మట్టి నేను కాను మీరు కాను దేహంలో డెబ్బై శాతం మీరే ఉంటుంది రెండు వై మూడు వదుతుల్లో నేను చిన్నప్పుడు హై సోషల్ స్టడీస్ తన ఒక పుస్తకం ఒకటి సోషల్ సామాజిక శాస్త్రము సోషల్ స్టడీస్ దాంట్లో భూమి పటము భూగోళము పటము అవన్నీ ఉంటాయి దాంట్లో అప్పుడు చదివారు నన్ను నాకు బాగా ముఖ్యం ఈ భూమండలములో రెండింత మూడు వంతులు వీరు అని చదివాను మీరు కూడా ఉండాలి నేను చదివేట అది భూమండలానికి ఎంత కరెక్టో దేహానికి కూడా అంతే కరెక్ట్ దేహము తోలు తిత్తి నీటితో నిండిన తోలు తిత్తి ఎంత నీరు అడితే అంత నీరే డెబ్బై శాతం నీరే అంచేతనే డిహైడ్రేషన్ ఆ నీరు కనుక తగ్గిందంటే పోతాడు మనిషి కలరా వచ్చినప్పుడు మనిషి ఎలా కుట్టదు ఆ నీరు శాతం పడిపోతుంది ఎంత పడిపోతుందో తెలుసిన అరవై ఆరు శాతం ఉండే నీరు అరవై ఆరో అరవై ఏడో అవుతుంది అది మూడు నాలుగు శాతం పడిపోయి అరవై రెండో అరవై మూడో అవుతుంది అంటే పోతాడు మనిషి నీకేమో ఉంటుంది కంటే వేరేమక్కర్లేదు ఇంకనే హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటనే ఎంట్రవైరస్ గా సాల్ట్ వాటర్ ని బాడీలోకి పెడతారు కాబట్టి అంటే నీరే అయితే కాబట్టి నేను మీద నేను దేహము కాను అనగా నేను నీరు కాను వేడి కాను దేహం వేడిగా ఉంటుంది మీరు చలిగా ఉన్నారనుకోండి సపోజ్ బయట చలిగా ఉంది మీరు సైకిల్ మీద వెళ్తున్నారు చుట్టూ చలి ఉంది అంటే చుట్టూ టెంపరేచర్ ఎంత ఉంటుంది హైదరాబాద్ లో తర్వీ డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుంది కానీ దేహం లోపల మటుకు రేటుగా ఉంటుంది ఉంటుంది థర్టీ ఎంత బయట టెంపరేచర్ కంటే చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంది రెట్టింపు కంటే ఎక్కువ లోపల ఉంటాయి ఒకవేళ బయట చల్లగా ఉంటుంది లోపల కూడా చల్లగా ఏంటంటే వరుకుపోయింది కాబట్టి దేహం లోపల వేడి వేదే అగ్నిమెంటే వేడి సరైతే నేను ఆ వేడి అవుతూ అవుతానా అవ్వను ఆ వేది కూడా నేను కాను ఎందుకో తెలుసుకున్నా అండి నీకు వేడు తెలుస్తూ ఉంది నీకు తెలుస్తూ ఉండే వేడి మీరెలా అవుతారు మీరు వేదిగా తెలుసుకునే వాళ్ళు అవుతారు తప్ప వేది మీరు అవ్వడం ఎందుకు అది తెలుస్తూ ఉంది అది రూడు ఏది ఏది మీకు తెలుస్తూ ఉంటుందో అది మీరు కాదు తెలుసుకునేవారు వేరు కాని తెలియబడేది మీరు కాదు తెలియబడేది కనుక అది నేను కాను నా వాయువు వాయువు కాను అంటే గాలి వాయువు గాలి దేహం అంటే గాలితో గాలి తీరుస్తూ విడిచిపెడుతూ ఉంటారు ఈ గాలితోడి సంబంధము చేయూ వాయువుతో సంబంధము అది దేహానికి పుట్టినప్పటి నుంచి పోలీయ వరకు ఉండమే ఉంటుంది అంతా వాయువే మనం ఉడితే గుండె ఊపిరితిత్తులు అని పేర్లు పెట్టుకునే పిలుచుకుంటాము కానీ వాస్తవంలో అదంతా కూడా గాలి కాబట్టి ఇది పోలు నీరు నింపిన పోలు కొంత కొంత గాలి చాలా భాగం నీరు కొంత గాలి నింపిన వేడిగా ఉండే పోలు తిత్తి ఏమీ అనమాట కృష్ణ నీళ్లు ది ఆ దేహము నేను కాను అనగా ఈ వాయువు నేను కాను కన్నా ఆకాశము నేను కాను అంటే ఆకాశము అంటే స్పేస్ అవకాశము ఆకాశం అనగా అవకాశం దేహంలో అవకాశం ఉంటుంది గుండెలో అవకాశం ఉంటుంది ఊపిరితిత్తులలో అవకాశం ఉంటుంది కొత్తలో అవకాశం ఉంటుంది మనం అవకాశాన్ని రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం నిలిచే ప్రయత్నం చేస్తూ కాబట్టి అవకాశం ఉంటుంది అవకాశం లేకపోతే మనిషి పోతాడు అవకాశం ఉంటుంది కొన్ని అవకాశము అవకాశం అంటే ఆకాశమే అది నేను అవుతానా అది కూడా నేను కాను వాదా ఇంద్రియం నా నేను ఇంద్రియము కాను ఇంద్రియంలో పది ఉన్నాయి ఈ పది నేను కాదు పది అని అంతేకా ఏకాదశి ఉపవాసం వచ్చింది పదకొండు ఇంద్రియాలు బయటికి తిరుగుతూ ఉండేవి ఇప్పుడు బయటికి తిరగడం మానేసి లోపల ఉండే విష్ణువుపై కేంద్రీకరించండి అని ఏకాదశి ఉపవాసం వచ్చింది ఏకాదశి ఇంద్రియములు ఉప దేవుడికి దగ్గరగా వాసము నివాసం చేస్తాయి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏకాదశి ఉపవాసం చేసి ఆ రోజు అన్నం పెరుగు పక్కడి కూర అలాంటివి తినడం మానేసి అన్నం భిన్నం అన్నారు అన్నం భిన్నం అంటే దాంట్లో స్లాష్ ఉంది పన్ను అంటే వేరే అన్నం రోజు తినే ఆహారం కాదు ఇలా వేరే ఆహారం తింటారు అర్థం లేదా రోజు గింజల్ని బియ్య గింజలు వాటిని పగలగొచ్చి అంటే లోకల్ ఈ రోజు ఆహారంగా చేసుకుంటూ తింటారు రోజు ఫుల్ గ్రెయిన్స్ తింటారు ఈ రోజు లోకల్ తింటారు అదే సేమ్ తేడా సేమ్ కార్బోహైడ్రేట్ తేడా వెళ్ళలేదు కాబట్టి అధిక ఏకాదశి ఉపవాసం ఉంటాయి ఏకాదశి ఉపవాసం అంటే కొత్త పవసండ్ ఇంద్రియములను ఈశ్వరుని హృదయంలో ప్రకాశిస్తున్న విష్ణుముక్తిని సమర్పించో ఆ ఇంద్రియము ఏదైనా ఒక ఇంద్రియము ఏదైనా ఒక ఇంద్రియము కన్ను చెవి ఇచ్చా అది నేనవుతానా నేను కాదన యాక్సిడెంట్ అయ్యి ఒక ఇంద్రియం పోయిందనుకోండి ఇంద్రియం పొట్టి నేను ఉంటాగా కాబట్టి నేను ఇంద్రియము కాను తేశాం ఆ ఇంద్రియముల యొక్క సమూహ సముదాయము నా నేను కాను అంటే ఒక ఇంద్రియం నేను కాకపోవచ్చు అన్ని ఇంద్రియాలు కలిపి నేనవుతానా అంటే నేను మీకు ఎలా అనిపిస్తోంది నేను చూసుకోండి నేను మీకు తెలియదు అడుగుతుంది నేను నీకు మొట్టమొదటి తెలిసింది నేనే తర్వాత మిగతా ఉనుభవానికి వస్తాయి ముందు అనుభవానికి వచ్చేసి నేనే ఆ నేను ఒక్కటిగా అనుభవానికి వస్తుందా లేకపోతే అనేక మొక్కలు మొక్కలు కలిపినట్టుగా అనుభవానికి వస్తుందా ఒకలా నేను చూసుకుంటే నీకే తెలుస్తుంది నేను అనగానే మొక్కలు మొక్కలు మొక్కలుగా అనుభవానికి వస్తుందా ఒక్కటిగా అనుభవానికి వస్తాయి ఒక్కటిగా కాబట్టి ఈ ఇంద్రియముల యొక్క సమూహము గుంపు అది అంతవరకు వచ్చింది ఆ తర్వాత తెచ్చి అక్కడే ప్రారంభం అవుతుంది అనేకాంతిక చెప్తాం ఇంద్రియముల యొక్క సమూహ సముదాయము నా నేను కాను ఎందువల నా అని ప్రశ్న వేసుకోవాలి అని ప్రశ్న వేసుకోవాలి ఎందువల్ల అనైకాంతిక అవి అన్నీ మారిపోతూ ఉంటాయి చాలా గొప్ప విచారం మనిషి తనలో తాను చూసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు కదా కూర్చుని ఉండగానే వాళ్ళెప్పుడో తర్వాత ఇప్పుడు మీలో మీరు చూసుకోండి మీలో మారిపోయేది మారకుండా ఉండేది ఒకటి ఉన్నది మీరు ఏదవుతారు మారకుండా ఉండేది అవుతారా మారకుండా ఉండేది అవుతారు చిన్నప్పుడు మీకు నేను అనే అనుభవం ఉండేది అది ఎవరంలో కూడా ఆ అనుభవము ఉండేది మధ్య వయస్సులో కూడా ఉండేది ఇప్పుడు కూడా ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే అనుభవము అది మా దేహము మారిపోతూ ఉంటుంది పంచభూతాలు దేహంలో పంచభూతాలు మారిపోతూ ఉంటాయి ఇంద్రియములు మారిపోతూ కాబట్టి ఏది మారిపోతున్నాయో అది నేను ఎందుకర అవి మారిపోతున్నాయో కనుక తాను మారకుండా మారిపోయే వాటిని అంటే అంటే పరివర్తన చెందే వాటిని తెలుసుకుంటూ ఉండేక అది మారదు అది నేనే ఇది ఎలాగంటే నేను సినిమాకి సినిమాలో తేడా సినిమా ఉంటుంది ఈ రెండిట్లో మారకుండా ఉండేదేది మారిపోయేదేది తెర మారకుండా ఉంటుంది తెర అంటే వెలుగే తెర ప్రకాశించే తెర అది మారా సినిమాలు మారిపోతూ కొంచెం మంచి సినిమా కొన్ని రోజులు ఎక్కువ అడుగుతున్నాయి అంత మంచి కాకపోతే కానీ మొత్తానికి సినిమా మారిపోతూ సినిమా ఏ తెర మీద ప్రకాశిస్తుందో కనబడుతుందో సినిమా సినిమా ఏ తెర మీద కనబడుతుందో ఆ తెరవటుకు కాబట్టి నేను ఆ తెర వంటి మారా గొప్ప వివేకము నేను ఆ తెరవలే ఉన్నాను సపోజ్ పంతొమ్మిది వందల యాభైలో పుట్టాడు అనుకున్నాం పంతొమ్మిది వందల యాభై అయింది యాభై ఒకటి యాభై రెండు అవన్నీ అయిపోయాయి నేను అలాగే ఉన్నా అరవై అరవై ఒకటి అరవై రెండు అవన్నీ అయిపోయాయి నేను అలాగే ఉన్నా డెబ్బై డెబ్బై ఒకటి సుఖాలు దుఃఖాలు మంచి కష్టం సుఖం అన్నీ అయిపోయాయి నేను అలాగే ఉన్నా ఎనభై తొంభై రెండు వేలు రెండు వేల పదిహేను గడిచిపోయింది రెండు వేల పడ్డాము అవన్నీ ఎన్ని మార్పులు వచ్చాయంటారండి అన్ని మారిపోయాయి దేహము మారిపోయాయి చిన్నప్పుడు ఫోటో చూపిస్తే నవ్వుతారు ఇది నువ్వు అంటే అలా ఉంటుంది అన్ని మారిపోయాయి మనస్సు మారిపోయాయి చుట్టుపరిస్థితులు మారిపోయాయి బంధువులు మారిపోయాయి కావలసిన వాళ్ళు మిత్రులు శత్రువులు అయిపోయారు శత్రువులు మిత్రులు అయిపోయారు అన్నీ వచ్చాయి సినిమాల ఒక సినిమా కాదు ఓ పది పదిహేను సినిమాలు వచ్చి ని ప్రకాశించే తెరలాగా నేనే ఉన్నా కాబట్టి నేను ఆ తెర వంటి తప్ప ఇలా మారిపోతూ ఉండేది నేను కాదు ఏకాంత అంటే ఒక్కటి అంతం వరకు ఒక్కటే ఉంటే దాన్ని ఏకాంత అంటారు అది ఏకాంతం కాదు అనైకాంత అనైకాంతానా అనైకాంతిక అన్న ఒకటే ఆ లక్షణం ఎక్కువ స్వభావం ఏదీ స్థిరంగా ఉండకుండా మారిపోతూ ఉన్నాయి వెనుక నేనే నేనెవరు సుశుద్ధ్యేక సిద్ధానిద్రయందు మాత్రమే సిద్ధించి ఉన్న తరబ్రహ్మ ఏక ఒక్కటి అవశిష్ట మిగిలి ఉన్నది శివ మంగళప్రదము కేవల రెండవది నేనుది అహం నేను ఇప్పుడు మీరు నిద్ర చూసుకోండి బాధ నిద్ర అంటే జాగ్రత్త అవస్థని స్వప్నాన్ని మీరు విడిచిపెట్టాలి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఒక ఆయన రాజు స్వప్నంలో ఆయనే దిచ్చగడ ఇప్పుడు యథార్థంగా ఆయన ఏమిటి రాజా దిచ్చగడ రెండు మరి ఆయన ఏమిటి ఆయన ఏదీ కాదు నేను ఏదీ కాదు అనే అనుభవం నాకు ఎక్కడ కలుగుతోంది ద్రలో ఒక మితం జాగ్రత్త అవస్థలో నేను ఏది ఏది అనుకున్నానో అది ఏది నేను కాను అనే అనుభవం ఎక్కడ కలిగింది సుసూప్తితో మీరు హై ఉన్నప్పుడు నేను హై విద్యార్థిని అనుకున్నారు జాగ్రత్త అవస్థలో కానీ ఆ రోజుల్లో నిద్రపోయినప్పుడు విద్యార్థిని అనుకున్నారా అని అనుకోండి అంటే ఏంటి జాగ్రత్త వ్యవస్థలో విద్యార్థిగా ఉన్నా సుశుక్తిలో విద్యార్థి నేను కాను మీరు యూనివర్సిటీ స్టూడెంట్ గా జాగ్రత్త ఉన్నా సుశుక్తిలో నేను యూనివర్సిటీ స్టూడెంట్ కాను గృహస్థ జీవితం గడుపుతో ఉద్యోగస్తుడిగా నేను జాగ్రత్త ఉన్నా సుశుక్తిలో నేను అదేది కాను ఇప్పుడు అమ్మాయిని ఈ అమ్మాయికి నేను భర్తను అనుకుంటాడు అనుకుని భుజాన్ని వరేస్తాడు జాగ్రత్త వ్యవస్థలో సుశుక్తిలో భర్త ఇద్దరు పిల్లలు పుడతాడు నేను వీడికి తండ్రిని అనుకుంటాడు జాగ్రత్త వ్యవస్థలో సుశుక్తిలో అదేమి నేను కాను మూసలేవాడు ఇంకా కాటికి కాళ్ళు కాచు ఇంకా నేను పోతాను వీళ్ళ వీళ్ళు నా మాట లేనదు కట్టుకున్న భార్య నా మాట లేనదు కది పెంచిన పిల్లలు కూడా నా మాటలేరు అని అనుకుంటూ కుట్టుకుంటాడు పిల్లలు ఎప్పుడు వ్యాఘర వ్యవస్థలో సుశుత్తురా అదేవి కాదు మరి ఏంటి నువ్వు ఈ వ్యాఘర వ్యవస్థలో ఏవి ఏవి ఏవి ఉన్నాయో అవేది నేను కాను స్వప్నంలో ఏవి ఏవి ఉన్నాయో అవేది నేను కాను ఇది చిత్రంగా ఉండేది నేను ఇది ఏది కాను అనే అనుభవము ఎక్కడొస్తోంది సుశుప్తులు వస్తుంది కాబట్టి నా స్వరూపము స్వచ్ఛంగా తప్ప నిశ్చితముగా సిద్ధించి అంటే ఫిక్స్ అవస్థ ఒకటే ఒకటి అది సుశు సుశుప్తేక సిద్ధ అంటే ఏకస్ ఏకస్థాం సుషూతో సిద్ధ ఏక ఇటు పెట్టండి సుషూతుడు గాఢ నిద్ర ఒక్కదాడి అందు మాత్రమే సిద్ధించి ఉన్నాను ఇప్పుడు ఆ ఒక్క అన్నది గాఢ నిద్ర తర్వాత పెట్టినా ముందు పెట్టినా అదే అవుతుంది ఇప్పుడు విశేషణము పూర్వపుదంగా పెట్టినా ఉత్తర పదంగా పెట్టినా అదే అవుతుంది మీరు చెరువులో కూడా అంతే ఒక్క గాఢ నిద్రలో నేను సిద్ధించి ఉన్నాను అన్న రాధ నిద్ర ఒక్కదాని నుండి మాత్రమే నేను చింది ఒకటే అవుతుంది కాబట్టి నా స్వరూపము ఇది ఏదీ కానిది ఇది కాదు ఆ అనుభవం మనకు కలుగుతోంది ఎంతసేపు కలుగుతోందో తెలుసునా ఇవన్నీ లేని అనుభవం ఎంతసేపు కలుగుతోందో అంతసేపు కూడా కలుగుతోంది ఇవన్నీ నేననే అనుభవము జీవితంలో సగభాగం కలుగుతుంది ఇది ఏది నేను కాను అనుభవము ఇంకో సగ భాగం వీటికి జీవితంలో కలుగుతుంది ఎందుకంటే మనిషి జీవితంలో సగము నిద్రలో పోతుంది పెద్దలే స్వచ్ఛత నిద్ర తగ్గుతుంది కానీ చిన్నప్పుడు ఎక్కువ నిద్రపోయారు కదా దానికి దేనికి చెల్లి జీవితంలో సగము నేనిది నేనది నేనిది నేనది అని అనుకుంటూ ఉన్నాం అది మారిపోతూ ఉండడం మారిపోతూ ఉంటుంది కానీ ఇంకో సగం అనే అనుభవం అనుభవం అది మారద నేను ఫలానా నేను ఫలానా అని జాగ్రత్త వ్యవస్థకు చెందిన అనుభవాలు మారిపోతూ ఉంటాయి అనేది కాంతి తత్వా అదేవి నేను కాను నేను ఇది ఏది అనుభవం అది మారదండి అది చిన్న వయస్సులో ఎలా ఉందో చిన్న వయస్సులో నేను ఆ ఎదురకుండా ఉన్నవాళ్ళ అడుగు అరుగు మీద కొడుకు నది పోయేవాడు అది ఎందుకంటే అక్కడే చోపు దొరికింది అక్కడికి పోయి ఎదుగుకుండా వాళ్ళ అడుగు వాళ్ళు రాత్రి తలుపులో వేసుకుంటాను అడుగు ఎవరో కాదంటు ఆ అరుగు కొడుకుని నిద్రపోయేవాడు అక్కడ కొడుకు నిద్రిస్తున్నప్పుడు నేను ఏమీ కాను అనే అనుభవం నాకు అప్పుడు కలిగింది ఇప్పుడు అదే అనుభవం కలుగుతాను మారలేదు కాబట్టి మారకుండా ఉన్న నా స్వరూపము సుషుప్తు మాత్రమే అనుభవానికి వస్తోంది అదే పరమాత్మ అంటే ఇది ఏమీ కాదు చైతన్యమే పరమాత్మ ఆ చైతన్యానికి ఇవన్నీ మీరు అంటగడితే అంట కట్టడం చైతన్యాన్ని కొట్టుకుని దానికి గృహస్థుడు బ్రహ్మచారి రుద్రుడు మనిషి అని ఇలాంటివన్నీ అంటగడితే అది జీవుడు జీవుడుగా భవి భాషిస్తుంది వాస్తవంలో దేవస్త్వం కలిపి ఆ చైతన్యాన్ని మేమే అంటగట్టడం మానేసి ఇవన్నిటినీ తెలుస్త అది ఏదో మీకు చెప్పక్కర్లేదు అది అది ఏదీ కాదు ఏదీ కాదు లేదో అది అది మీకు సుషుప్తుల అనుభవానికి వస్తుంది తనే సుశుత్యవస్థని ఎవరు తెలుసుకుంటే వాడు జ్ఞాని అని ఆయన అని వేమ ఏడు వేమలుగా ఓ పరిచయం చేశాడు మన రామస్వామి గారు ఆ పరిచయం చెప్తూ నిద్రలో నిద్ర తెలిసిన నిజమైన యోగిగా విష్ణుగా అభిరామం నిద్ర ఎవరికి తెలుస్తుందో నిద్ర రహస్యం ఎవరికి తెలుస్తుందో వాడే అసలు సుశలైన యోగి అనైకాంతికత్వాలు నా బుద్ధి తోచిన ఏమో నేను చెప్పాను మధుసూదన తరస్సు ఇంకా కొంత చెప్తాను తదు ఆ పరమాత్మలోనే ఏక ఒక్కటి కేవల రెండవది లేదు అవశిష్ట మిగిలినది అంటే ఇవన్నీ తీసేయాలండి ఈ కల్పితములు నెత్తిన వేసుకున్నవన్నీ తీసేయాలండి అది శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడు ఓపిక్ గా ఉన్నప్పుడు మీరు తీసేస్తే మీరు జీవించినంతకాలము శాంతముగా జీవిస్తారు దేహత్యాగం చేసేప్పుడు చిరునవ్వుతో దేహత్యాగం చేయవచ్చు నేను సపోజ్ మీకు వెయిట్ని తీయకుండా అలాగే పెట్టు కూర్చున్నారనుకోండి దేహత్యాగం చేసేప్పుడు అన్ని కట్ట కట్టే ఒక్కేసారి తీయాల్సి డబ్బు నాది ఇల్లు నాది వాటి నాది ఫ్లాట్లు నావి ఫ్లాట్లు నావి వీడు నా కొడుకు వీడినా కూతురు వీడిన భార్య ఈ దేహము ఈ మనస్సు ఈ సుఖము నాది ఈ దుఃఖము అది పెట్టు కదా ఇవన్నీ మీరు తీసే తీసేస్తే మీరు శాంతముగా శేషజీవితం కూడా శాంతముగా జీవిస్తారు దేహం పడిపోయినప్పుడు పడిపోతుంది దేహం నేను కాదుగా పడిపోతే పడిపోతే సపోజ్ మీరు లేదు అనుకోండి అన్ని బట్టి కూర్చున్నా సంసారులు అలాగే ఉంటాను సంసారులు లేదు విడిచిపెట్టదు ఉడితే పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు తప్ప లేదు విడిచిపెట్టడం అన్నింటినీ పట్టు కూర్చుంటాను అన్నింటినీ పట్టుకూర్చుంటాను సంసారులు ఉంటాయి ఏవో స్తోత్రాలు పఠిస్తారు స్తోత్రాలు పఠించడానికి ఏముంది అవన్నీ సంస్కృతంలో ఉంటాయి మనకి భాష రాదు కాబట్టి బెంగలేని సమాచారం పెట్టం దేన్ని పఠించేస్తాం అదే ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడేసింది మనము పాడేసేసి కానీ దేవుని విడిచిపెట్టం దేన్ని విడిచిపెట్టం స్తోత్రాల్లో చెప్పిన వాటిని విడి పెట్టమని చెప్పిన కూడా విడి పెట్టడం అన్నీ పట్టు కూర్చుంటాను కూర్చున్నారు అనుకోండి ఏమవుతుందో అన్ని పట్టు కూర్చున్నాడు సరే ఇవన్నీ పోతున్నాయని అర్థమవుతుంది ఇవన్నీ పట్టుకున్నాం అన్నీ పోతాయి అ తెలుస్తుంది అప్పుడు గుండెలు కలిపి చచ్చిపోతాడు కాబట్టి ఉన్నప్పుడు వీటన్నిటిగా ఇంటికొట్టేసి శాసజీవితాన్ని శాంతముగా కడిపి చిరు నోతో మరణించుతాయా లేక వీటన్నిటినీ అలాగే పట్టుకుని పట్టుకుని పట్టుకుని పట్టుకుని రెండు తగిలియట్లాగా చచ్చుతాయాద్రలు నిద్ర యొక్క నిద్ర రహస్యము తెలిసిన వాడు నిజమైన యుగా విశ్వరాజు అది విశ్వరాజురావు విధువే నీకు నిద్ర యొక్క రహస్యం తెలిస్తే అన్నా భద్రం భద్రమము భద్రం కొడక అని పాట ఉంటుంది నాన్న కొడక అంటే నాన్న భద్రం మంచి కలగాలి ఆ నిద్ర రహస్యం తెలుసుకో నిద్రలో నువ్వేదో అదే సత్యం అంటే నిద్రలో మేము ఏది కాదండి అదే సత్యం జాతి స్థితిలో మరి శివుడు ఆ శివుడు నువ్వే మంగళము భద్రమంటే మంగ శివ అని అర్థం శివ అంటే శివుడు పెద్ద ఏమని కాదు మంగళము అది నీవే అబ్బబ్బా ఏమి శంకరులే ఎవరైనా ఇలాంటి పద్యం దాసిన వాళ్ళు ఎవరైనా కనపడ్డాకరలు తప్ప అనైకాంతిక వ్యధిచారిత్వా వినాశత్వాది కావచ్చు అని వధుసూదన సరస్వతి అంటాడు ఈ దేహము ఇంద్రియములు ఇవన్నీ కూడా అనైకాంతికములు కనుక నేను గాను అనైకాంతికములు అంటే ఏదో తెలుసినా మాదిద్ద ఉంటాయి వ్యభిచారిత్వా నశిస్తాయి అంటే వీరు ఉండగానే కళ్ళు చూపిపోతుంది చెడు విరి పిలిపోతుంది ఉండగానే ఏదో మెషిన్ పెట్టుకుంటారు ఆ మెషిన్ కూడా కొంతకాలమే పనిచేస్తుంది ఆ తర్వాత అది పనిచేయడం మానేస్తుంది అలాగే ఈ కళలో కొంతకాలం పనిచేస్తాయి ఇంకా అలాగే కొనసాగితే అది పనిచేయడం మానేస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి వ్యతిచారి ఫైనల్ గా నశిస్తాయి కూడా కాబట్టి ఏది నేను కాదు తర్వాత ఆయన అంటారు ఆత్మనహ దేశ కాలపరిచ్ఛిన్న తత్పరిచ్ఛిన్నా ఘటాధిపత అనాత్మత్వాత సూర్యుడు మీరు ఒకటే లెక్క దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము ఈ రోజు చూసుకోవచ్చు అంటే దేశ పరిచ్ఛేదం అంటే శ్రేష్ఠ ఒక లిమిటెడ్ గా ఉండాలి దేహముంది దేహము ఐదున్నర అడుగులు ఆరు అడుగులు మళ్ళీ లోపు ఆ రెడీ పైన దేహము లేదు కింద లేదు ఈ పక్క లేదు ఆ పక్క లేదు ముందు లేదు వెనకలేదు ఆ మధ్యలో దేహము అంటే దేశ పరిచ్ఛం దేశంలో అల్పము పరిచ్ఛం అంటే లిమిటెడ్ సీమితము సీమితం అంటే తెలుసుదండి సీమితము హద్దులు గలవి అర్థం కాలమునే పరిచ్ఛన్నము ఇప్పుడు నేను లానా తేదీ ఉదయం పదింటికి పుట్టాను అన్నాడు అంటే వీడు వెంటనే ఏమని తెలుసుకోవాలి పోతారు కదా అని తెలుసుకోవాలి అలా తెలుసుకోడు ఏదో ఘనకార్యం అనుకుంటాడు పుట్టినవాడు ఏమవుతాడు పోతాడు జాతస్యోత్సూ అయితే వీడు భగవద్గీత చదవరుండో భగవద్గీత చదవరు పుట్టినరోజు పూజ రోజులు చేస్తారు ఆ పుట్టినరోజు వాడు ప్రత్యేకించి స్పెషల్ ఆయుర్దాయం కోసం హోమం ఎదురు చేస్తూ ఉంటాడు దగ్గరికి వెళ్ళి అన్నా ఏం చేస్తున్నావు నేను ఆయుర్దాయం కోసం హోమం చేస్తున్నాను భగవద్గీత ఏం చెప్పిందో నీకు తెలుసా ఏం చెప్పింది జాతస్య శుభం మృత్యుహం చెప్పండి అని చెప్తే వాడు ఏ ఈ దక్క నుంచి పదిహేను చేయండి అంటే శుభమాన చావు గురించి మాట్లాడుతున్నాడు నడి నడి నడి ఇంట్లో నడి నడి మధ్య భాగం నడిన ఇంట్లో కూర్చొని చావు గురించి మాట్లాడుతున్నాడు పిల్ల కలిసి పంపించే ఏమంటారో తెలుసిన భగవద్గీత ఇంట్లో పెట్టుకోరు ఎందుకంటే అది సంబంధించిన పుస్తకం కాబట్టి ఇంట్లో పెట్టుకోరు మొన్న ఎవరో నన్ను ఫోన్ చేసి అడిగారు స్వామీజీ రామాయణం ఇంట్లో పెట్టుకోవచ్చు నాటి అంటే నేను చెప్పాను తప్పకుండా పెట్టుకోండి అమ్మా అంత పవిత్రమైన వస్తువు ఇంకోటలేదు చేతనైతే రోజు పువ్వు ఒకటి దాని మీద పారేయండి విగ్రహాల మీద వేసి పువ్వుల్లో రెండు పువ్వులు దేని కూడా వేయండి విగ్రహం అయితే కూడా ఇదే ఎక్కువ విలువైనది రోజు ఒక పది శ్లోకాలు తాత్పర్యం చదువుకోండి అలా చేయాలి తప్ప రామాయణం ఇంట్లో పెట్టుకోండి అని అడుగుతున్నారా ఏం ప్రశ్నది అని నేను కోప్పడలేదు ఫోన్ మీద కోప్పటితే బాగుండద మెత్తగా చెప్పాను సరే స్వామి తప్పనిసరిగా పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చి రామాయణ పుస్తకాలు బయటపడ్డాయి అది ఇప్పుడు బయటపారేయ్యాలా ఇంటిలోట్టు పెట్టుకోవాలా అన్న సందేహం వచ్చినాడు అందులో వాళ్ళ రామాయణం సో ఎదురు పిల్లి పాలు కళ్ళు చూసుకుని పిల్లి పాలు తాగిన సందాన ఉంటారు మృత్యులను తప్పించుకోగలుగుతారా తప్పించుకోలేదు కాబట్టి ఘట పటాదులు ఎలా అయితే దర్శిస్తాయో ఈ దేహముడు కాల ఉంటాయి తర్వాత ఏదైతే దేశకాల అది తప్పనిసరిగా అనాత్మ అయి ఉతాయి అని అంటారా ఏది ఏది దేశకాల అది అది అనాత్మ అవుతుంది లైక్ ఘట దీన్ని అనుమానమో అంటారు దేశకాల పరిచ్ఛం అనాత్మాఘత అని ఆయన మధుసూధన ప్రస్తుతి అనుమానాన్ని ప్రయోగించాడట అనుమానం అనైకాంతిక పర్వతోగ నిమాంధుమా అన్నట్టు వచ్చిందిగా అది అనుమాన ప్రయోగం ఏమీ నేను కారణం ఇదన్నీ అనాత్మ నేను ఆత్మస్వరూపులను నేను ఏమీ కాదు అనాత్మనాన్ని వ్యడత్వాత్ స్వగర్ణస్వ ఆత్మత్వాభావా అని అంటారు ఆయన నువ్వు జడువా చేతనుడువా ఉన్నది కేంద్ర దానికి డెఫినేషన్ ఏంటంటే జడ అంటే తను తెలుసుకోలేదు ఇతరమును తెలియలేదు చేతన అంటే తనము తెలుసుకుంటూ ఇతరమును తెలిసేది మొత్తానికి స్థూలంగా తెలుసుకోలేనిది జడము తెలుసుకునేది చేతనం ఇప్పుడు ఈ గాలి ఇవన్నీ జడములా చేతనములా జడములు జేత చేతను చేతల్లో లేను ఈ జడములో ఎలా అవుతాము అవను తర్వాత నా చేయబడేది ఆత్మలో అవుతుంది నా చేతు తెలియబడేది అనాత్మ మాత్రమే అవుతుంది తర్వాత నిద్రలో నేను లేను అంటాడు నిద్రలో నేను లేను నిద్రలో నేను లేను అన్నవాడు ఉన్నాడా లేడా చెప్పడు దీనికి స్వామి రామకేషాంతం చెప్పారు కోర్టు కేసు మర్దర్ కేసు విచారం అవుతుంది అర్ధరాత్రి మర్దర్ అది చీపట్లో మర్దరు అది ఐదునెస్ ఉన్నాడు అంటే చూసినటువంటి సాక్ష్యం ఆ సాక్ష్యం తీసుకొచ్చి దూరంలో నిలబెట్టారు ఆయన అడిగారు ఏమయ్యా మర్దర్ అయింది ఆర్ అడిగారు అయిన సార్ చూసేవాళ్ళు చూచారం సార్ అక్కడ ఎవరున్నారు ఆ మద్దతు అయినటువంటి ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు సార్ అని చెప్పేస్తున్నారు అది అది విచ్చేస్తా అర్థమైందీకు అప్పుడు ఆ జడ్జి గారు ఎవరంటారో తెలుసిన నువ్వు చెప్పిన సాక్ష్యం సత్యం అవ్వాలంటే అసత్యం అవ్వాలి తెలియలేదు అంటే మరి మృగ కొంచెం ఉంటే తెలుస్తుంది లేదు తెలుసు మీరు చెప్పిన సాక్ష్యం నిజమవ్వాలంటే అబద్ధం అవ్వాలి అంటే అది నిజమైన సాక్ష్యం అవ్వాలంటే ఎవరూ లేరనే మాట తప్పు అతను ఉండాలి అతనుంటే మరి ఎవరూ లేననే మాట తప్పు కదా అతను ఉండాలి అంటే అతను చెప్పిన మాట అసత్యమైతే ఆ సాక్ష్యం సత్యం కాబట్టి నిద్రలో ఎవ్వరు లేరు అనే అలా అలాంటి నిద్రలో మీరు ఉన్నారు మరి అయితే నేను ఏది కాను కదా అదే సిద్ధం ఏది కాని నువ్వు నిద్రలో ఉన్నావు కాబట్టి నేను స్వరూపము మాత్రమే సిద్ధించింది సుశుప్తి యొక్క సిద్ధ అది ఇంకా రాబోతోంది నేను ఆయన మధుసూదము సరస్వతి పేరు పెద్ద పలకడం అస్తమానం పలకడం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను సరస్వతి అంటూ ఉంటాను ఆయన మహాపురుషుడు ఆయన ఆయన్ని మనం తక్కువ పేరుతో పెట్టి బొడ్డు కోసి పేరు పెట్టినట్టు అనకూడదు సరస్వతి ఆయన సాక్షాత్ సరస్వతి స్వరూపుడు కనుక ఆయన ఏమంటారంటే నేను అని ఒకడు చెప్పడము విరోధము అనుకున్నాడు ఏమిటి విరోధము నేను లేను అని చెప్పాలంటే నేను ఉండాలి అది విరోధం కాబట్టి ఎవరైనా వచ్చి నేను లేదు అని చెప్పేటంటే మీరు ఏమి నిశ్చయం చేయవచ్చును వాడు ఖచ్చితంగా ఉన్నాడు అని మధుసూదన సరస్వతి గారి ఆర్గ్యుమెంట్ వీరు మీద పూర్తి స్వామిజీ ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్పారు నాకు బాగా నచ్చింది ఆర్గ్యుమెంట్ ఒక నేను నువ్వు ఉన్నావా లేవా అని అడిగారు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను అంటే నేను ఉన్నాను అని చెప్పాడు ఏమిటి ప్రూఫ్ ఏమిటి అని అడిగారు అడిగితే నేను ఉన్నాను కనుకనే మామగారు నాకు పిల్లనిచ్చి పెళ్లి చేయాలే అని చెప్పారు అది ప్రూఫ్ అవసరం నా పక్కన నా భార్య నిలబడి ఉన్నది మామగారు మిమ్మల్ని నాకు అంటే నేను చేయాలి ఇది ప్రూఫ్ అంటాడు అలాంటి ప్రో అక్కర్లేదు సిద్ధ తర్వాత ఇక్కడ కోమపక్షం ఒకటి కొంచెం ఓపెట్టాలి మీరు ఇది వేదాంత అందులో సరస్వతి మధుసూధన సరస్వతి గారి పుస్తకం మాటలు కాదు కోమపక్షం ఏమంటున్నారంటే ఆయన చూడు ఆత్మ ఏడు క ఆత్మ లేదుగా జ్ఞానము అని చెప్పలేవు కదా నిద్రలో ఎదుక లేదు కదయ్యా నిద్రలో ఎదుక ఎక్కడ ఉన్నది నువ్వు ఆత్మ జ్ఞానము అని అంటావు కానీ నిద్రలో ఎదుక లేదుగా బోధ ఆత్మ బోధస్వరూపము అని నోటిస్తూ ఎవరైనా మధుసూదన సరస్వతి చూస్తున్నారా అయితే నేను అంటున్నాను నేను బోధరూంగ ఆత్మేకి తమ అభ్యుపగమా సుశుప్తౌాభావా సుషుప్తులు జ్ఞానం ఎక్కడున్నది అయినా సుషుప్తుల అనుభవం ఎలా ఉండదు దేషణ గాఢం మోంధ అహం ఆసం నకించి అవేషం ఇది సుప్తోచ్ఛ పరామర్శా పరామర్శంతో వృత్తి తెలుసుకుంటాం ప్రత్యిజ్ఞప్తి తెచ్చుకుంటాడు ఏమని నేను కాధంగా నిద్రపోయాను ఏమీ తెలియకుండగా మొద్దువలే మూఢ అంటే ముద్దు మొద్దువలే నిద్రపోయాను నాకేమీ తెలీదు అని అంటున్నాడా లేదా అంటున్నాడు అంటే సుశుక్తిలో జ్ఞానం లేదు కదా మన ఆత్మ జ్ఞానస్వరూపం అన్నాడే మరి సుశుక్తిలో ఆత్మ ఎక్కడ ఉంది లేదు కదా మరి సుశుక్తి యొక్క సిద్ధ అని ఎలా అంటావు అని శంకరేవనం పైగా దేహము ఇంద్రియము ఇవన్నీ మారిపోతున్నాయి వ్యభిచారి అంటున్నాం ఆత్మ కూడా వ్యభిచారి ఎందుకంటే సుశుక్తులు ఆత్మ లేదుగా జాగ్రత్త స్వప్నాల్లో ఉంది తప్ప సుశుక్తులు లేదు అని ఓ పూర్వపక్షం పట్ల ఏమనిస్తారు అవ్యభిచారిత కథం ఆత్మ అవ్యభిచారి అంటే మార్పు లేకుండా ఎప్పుడు ఉండేది అని ఎలా చెప్పగలం దానికి సమాధానం సుషుప్తే అక్కడ దానికి సమాధానం ఏమిటంటే ఆత్మన సుశుక్తి సాక్షిత్వా తదభావ అనే మాట తప్పు ఎందుకంటే చీకటి గదిలో ఏమీ లేదు ఎన్ని లేదు గలండి చీకటి గదిలో మీరు ప్రవేశించారు మీకు ఏదైనా కనపడుతుందా ఏమీ కనపడదునపడట కాబట్టి చీకటి అని మీరు అడితే తప్పు ఎందుకో తెలుసిన నేను ఉన్నాను నిద్ర అనేది చీకటి విధిలోకి వెళ్ళినట్లు చీకటి ఆ నిద్రలో ఏమీ లేదు కానీ ఏమీ లేదు అనే అనుభవముని తెలిదే నేను ఉన్నాను అదే ఆ నేనే ఆత్మ నేను ముద్దులా నిద్రపోయాను అనే అనుభవము ఆ అనుభవము గుర్తు గుర్తురా ప్రతి విజ్ఞానం ముందు అనుభవం కలగాలి కలిగిన అనుభవానికి మళ్ళీ ఉంటుంది స్మరణం అంటే గుర్తుకు తెచ్చుకోవడం అంతకుముందు అనుభవం ఉంటేనే గుర్తు వస్తుంది అనుభవం లేకపోతే గుర్తురాదు నిద్రలో ఏదీ లేదు అనే అనుభవం ఉందా లేదా ఉంది ఏమీ లేదు కాదు ఏమీ లేదు అనే అనుభవం ఉంది ఈ నిద్ర లేచి లేచిన తర్వాత ఆ అనుభవము గుర్తుకు వస్తుంది కాబట్టి జాగ్రత్త అవస్థలో ఏమున్నది అనుభవము కలదు అన్నింటి అనుభవము కలదు స్వప్నావస్థలో ఏమున్నది ఆ స్వప్న ప్రపంచంలో ఉండే అన్నింటి యొక్క అనుభవము కాలేదు సుశిప్తులు ఉండి ఏమీ లేదు అనే అనుభవము కాలేదు